పోయి మనకి విజయం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఉండే ఇంకా నీరసంగా ఉంది ఆకలిగా ఉంది ఎవరో దోషులు తయారు చేస్తున్నారు పక్కనే కూడా చెప్తారు ఎప్పుడు ఉండే ఏకాదశి ఏకాదశి అక్కడికి పోతాయా నువ్వు రెండు వారాలు ఆగాయంటే మహిళ వస్తుంది నీ ఏకాదశి నీకు ఎప్పుడు ఉండిదే దోషి అర్థమానం సో లిటే గో ఎక్ అని సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేస్తే మనస్సుకు అనిపిస్తుంది నిజమే ఈ ఆకలితో ఇలా మలమలం ఆడే బదులు ఆ దోషలో నాలుగు తింటే బాధ్య ఉంటుందని అనిపిస్తుంది నా విల్ యూ కెన్ యూ విన్ అగ్నెస్ట్ యువర్ ఓన్ మైండ్ ఆత్నా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మనం కట్టుబడి ఉండాలా అని మనం అనుకుని ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ ఆత్నా సపోజ్ దీనికి లొంగిపోయారనుకోండి మీరు జీవితంలో ఎటువంటి నిష్ఠని మీరు సాధించలేరు రెండో ఎప్పటికి ఇంకా చాలేదని చెప్పేసి వెళ్ళి భోజనం చేస్తాక వచ్చారనుకోండి రేపొద్దు నా సన్యాసం తీసుకుని గురుషికేష్ వెళ్తాడు వీడి సన్యాసాన్ని ఏమి ఉద్ధరిస్తాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏనాడు స్వధర్మాన్ని సరిగ్గా పాలించలేదు ఎక్కడికక్కడికే కాంప్రమైజు లంచం తీసుకునే దగ్గర కాంప్రమైజే ట్యాక్స్ కట్టడం దగ్గర కాంప్రమైజే వ్రతనిష్ట దగ్గర కాంప్రమైజే అన్ని కాంప్రమైజులే సన్యాసంలోకి వెళ్తాడు వీళ్ళు అక్కడ కాంప్రమైజ్ మొదలు పెట్టకుండా ఉంటాడా గురువుగారు ఏమని చెప్తారంటే రాత్రి తెల్లవారులు గాయత్రి జపం చేయమంటారు అని చెప్పి ఆయన వెళ్లి పడుకుంటారు ఆయన అన్ని తిరుగుతారు ఆయన పదకొండు పదింటికి ఆయన వెళ్ళి పడుకోగానే నీడు పడుకుంటాడు పడుకునే ఆయన వచ్చే ముందు ఆ తర్వాత సన్యాసం తీసుకుంటాడు తీసుకుని ఇంకా అక్కడి నుంచి అన్ని కాంప్రమైజ్లే మెవ్రీ స్టేజ్ కాంప్రమైజ్ అది పద్ధతి అవుతుంది కాబట్టి నీవున్న స్థితిలో నీ ధర్మాన్ని నీవు అనుష్ఠించి आ तरवा सन्यासम गुरी माला नी पिस्थित प्रकार धर्म युद्धमु नी क्षत्रियूटी चेयटमें श्रेयस्कू धर्मे धारणाधर्म इधर्मो धारये प्रजा अने धर्मा की निर्वचन स्मृति कार्य धरती धर्म व्यवस्था निेदा की धर्मो కుటుంబ వ్యవస్థ ఉంటుంది భార్యాభర్త పిల్లలు ఉంటారు ఒక కుటుంబ వ్యవస్థ కొన్ని కుటుంబాలు తక్కువ రిసోర్సెస్ తోటి చాలా ప్రశాంతంగా ఆనందంగా నడిచిపోతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో రిసోర్సెస్ నిండా ఉంటాయి కానీ సుఖశాంతులు ఉండవు దానికి కారణం ఎక్కడొస్తుందంటే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే స్వధర్మ నిష్ఠ దగ్గర వస్తుంది ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త ఉన్నారనుకోండి దీంట్లో ఎవడో ఎవరో ఒకళ్ళు ధనం సంపాదించడం ఇంకొకళ్ళు గృహాన్ని నిర్వహించటం గృహాన్ని నిర్వహించటం కూడా ఒక జాబ్ అది కేవలం ఆఫీసుకు వెళ్లి కాగితాలను అంపు చేసి ఉద్యోగం అనుకోకూడదు ఉద్యోగము అంటే ఉత్ యోగము గొప్ప యోగము ఉద్యోగము ఇంట్లో గృహాన్ని నిర్వహించడం కూడా ఉద్యోగం నేను అమెరికాలో చాలా మందిని చూశాను మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు డాక్టర్లు బాగా డాక్టర్ అంటే బాగా మంచి పొజిషన్లో ఉంటారు ఆమె లేడీ డాక్టరు భర్త డాక్టరు వాళ్ళు ఇద్దరు పిల్లలు జన్మిస్తారు ఆవిడ వెంటనే ఏం చేస్తుందంటే శ్రీ విద్యదాస్ఫరం ది ప్రొఫెషన్ ఉద్యోగం మానేసుకుంది ఉద్యోగం నిర్ణయం చేసేసుకుంది ఇంటి దగ్గర నుండి పిల్లల్ని పెంచుతుంది నేను ఎంతో మందిని ఎరుగుతున్నా ఆ పిల్లలకి పది ఏళ్లు పదకొండు ఏళ్లు వచ్చేదాకా పెంచుతుంది ఇంకా వాళ్ళ స్నానం వాళ్ళు చేసేసి వాళ్ళ బట్టలు అన్ని సర్దేసుకుని పుస్తకాలు చదువుకుని వాళ్ళంతా వాళ్ళు స్కూల్కు వెళ్లిపోయి లెవెల్ దాకా పదేళ్ల దాకా పెంచేసి ఆ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ కోర్సు ఏదో చేసి మళ్లీ ఉద్యోగంలో చేరుకుంటారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో మెనీ పీపుల్ వై దే డూ దాట్ నేను ఈ లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాసెస్ కండక్ట్ చేసిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అల్లీ బోత్ డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ లేడీ షీ రిజైన్ ఫ్రమ్ జాబ్ ప్రజెంట్లీ ఎందుకని వాళ్ళకి ఇద్దరు మౌకెళ్ళు ఉన్నారు ఒకరు ఏడేళ్లవాడు ఒక ఐదేళ్ల వాడు సో వీళ్ళు వచ్చారో పదేళ్ళు పదకొండేళ్ళు వచ్చేదాకా అనంతరం త్రీ ఫోర్ ఇయర్స్ నో జాబ్ ఆ తర్వాత మళ్ళీ జాబ్ చేస్తాం దీని అర్థం ఏంటి సో ఇంట్లో పిల్లల్ని సాకి వాళ్ళని పెద్ద కూడా ఇట్స్ ఎ జాబ్ ఆ సత్యాన్ని భర్త గుర్తించాల్సి ఉంటుంది ఇట్స్ ఎ జాబ్ అదేమి యూస్లెస్ జాబ్ యూస్లెస్ థింగ్ ఏం కాదు ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తేనే తెలివితేటలే కాబట్టి ఆ విధంగా గృహంలో మన కర్తవ్యమేటి అని ఎవళ్ల కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తుంటే ఆ కుటుంబం సుఖశాంతంతో ఉంటుంది సపోజ్ భార్యాభర్త ఇద్దరూ కలిసి పిల్లలని అయితే కన్నారు కానీ వాళ్ళ జోలికి వెళ్లకుండగా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా పిల్లల విషయంలో వాళ్ళని ఆయాలకి వాళ్ళకి బేబీ సెటప్స్కి వదిలిపెట్టేసి వీళ్ళు కనుక సమాజంలో ఉండేటువంటి ధనానికి పొజిషన్కి స్టేటస్ కి ప్రాధాన్యాన్నిచ్చి కొంతమంది ఏమంటారంటే మా సర్వీస్ దెబ్బతింటుందండి సెలవు పెడితే ఆయన సర్వీస్ సెలవు బెటర్ సర్వీస్ ఏం చేసుకుంటారు సో ఇలాగ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉండవు ఎనీవే మీ నో బెటర్ దెన్ మీ ఆల్ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే స్వధర్మము ఏదో దానిని విడవరాదు నేను ఆశ్రమంలో కొంతమందిని చూస్తూ ఉంటాను ఒక అమ్మగారు నా దగ్గరకు వచ్చి ఆ స్వామీజీ నేను మీతోటే ఉంటాను మీకు వండి పెడుతూ ఉంటాను అని చెప్పాను అంటే నేనున్నాను మరి అమ్మ మీ ఆమెకి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ భర్త ఉన్నారు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ మాట ఏమిటి అంటే వాళ్ళకంటా లోపడతారు మీకు నేను వండి మీకు చక్కగా మీకు సౌకర్యంగా చేసి పెడతాను మీరున్న మూడు నేను కూడా ఇక్కడ ఉండి కిచెన్ లో వండి పెట్టి మీకు నేను ఏర్పాటు చేస్తాను అంటే మా మీరు ఆ మాట ఇప్పుడు అంటే అన్నారు కానీ చెప్పిన అసలు అలాంటి ఐడియా మీకు రానేకూడదు ఎందుకంటే స్త్రీకి పాతివ్రత్యం కంటే వేదాంతం గొప్పది కాదు పాతివ్రత్యాన్ని మీరేమో ప్రక్కన పెట్టేసి ఇంకక్కడి నుంచి ఆత్మ బ్రహ్మ అంటో దట్ వర్క్ నేను ఇది చెప్పాను రియల్ నేను పాఠంలోనూ చెప్తూ ఉంటాను ఇలాగా తర్వాత వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చెప్పాను కాబట్టి మీ డ్యూటీ ఏమిటంటే మీరు మీరు చెప్పండి నాకు ఎప్పుడు వెళ్తున్నారు ఇంటికి అయితే చెప్పండి మీరు ఎప్పుడు ఉంటారు ఈ సాయంకాలం క్లాస్ అయిపోతే అక్కడికి క్యాంప్ అయిపోతుంది కాబట్టి సాయంకాలం క్లాస్ అయిపోతుంది క్యాంప్ అయిపోతుంది మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారా అవును స్వామించి సాయంకాలం వస్తున్నారు ఆయనతో ఈవేళ సాయంకాలమే మీరు వెళ్ళిపోతున్నారు మరి నా భోజనం మీరు నా భోజనం గురించి చెంత చేయడం నాకు భోజనం పెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు ఉంటారు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అది మీ డ్యూటీ అని నేను చెప్పాను నిజంగా కాబట్టి ఎప్పుడు కూడా కొంతమంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు ఒక ఆయన ఒక ఆయన ఉన్నారు ఉద్యోగం చేస్తున్న ఆయన ఓ మహాత్ముడు ఏదో సుందరకాండ పాఠం చెప్తా ఉంటే ఆ మహాత్ముడు వెంట జరగడం ప్రారంభించాడు ఎప్పుడో కనపడితే ఏమిటో ఇక్కడున్నావు నీ ఉద్యోగం అంటే సెలవు పెట్టేశానండి లాంగ్ లీవ్ పెట్టేసానండి చాలా తప్పదు రామాయణం విన్నందుకు నువ్వు చేయాల్సిందేమిటి లాంగ్ లీవ్ పెట్టేసి ఆయన చుట్టూ తిరుగుతూ నీ భార్య ఎక్కడున్నది పిల్లలు ఎక్కడున్నారు అంటే వాళ్ళ ఊళ్ళోనే హైదరాబాద్ లోనే ఉన్నారు మరి వాళ్ళకి జీతం ఏమి వస్తుందంటే సగం జీతం వస్తుంది వట్ ఈజ్ దిస్ మరి నీ కెరీర్ ఏమిటి వట్ ఈస్ దిస్ వట్ ఈజ్ దిస్ ఈయన వెనకాల తిరుగుతూ అంటే ఆయన జోలు పెట్టుకుని నువ్వు కూడా వెనకాల తిరగడం ఇట్ కరెక్ట్ రాంగ్ ఇట్ ఈస్ అసలు నేను అంటాను కొంతమంది మహాత్ములు గృహస్థులను తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు తప్పంటాను వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకూడదు మీ డ్యూటీ మీరు చేయండి మీరు నాకు ఇవ్వాల్సిన సేవ మీరు చేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి మీ డ్యూటీ మీరు చేయండి అంతేగాని ఇలా గణపతి మీద వాటంలాగా ఇటు గృహస్థ కాదో అటు సన్యాసి కాదన్నట్టుగా ఉండడానికి వీలదు బియ్య గృహస్థ కాబట్టి స్వధర్మము ఇది గీత యొక్క నిరూపణ ఇలాగే ఉంటుంది సన్యాసం తీసుకునే వరకు మీ ధర్మాలన్నింటినీ మీరు చేయాల్సిందే సన్యాసం తీసుకున్న తర్వాత మీ ధర్మాలను మీరు చేయకూడదు మొన్న ఒక స్వామి హోమం చేసుకున్నారు ఆయనే కూర్చుని హోమం చేసుకున్నారు సరే ఇక్కడ కాకినాడలో సరే కానీ ఆయన చేసేది ఆయన చేసుకుంటున్నారు నేను అనుకోకుండా చూడటం తటస్థితి హోమలుగా నేను అక్కడ ఉన్నాను ఆ సమయంలో అక్కడికి వెళ్లడం తటస్థితుంది ఆయన నా దగ్గరికి పిలిచారు దగ్గరికి పిలిచి ప్రేమతోటే పిలిచారు బిల్వ హోమం చేస్తున్నారు బిల్వ హోమం అనేది ఉంది అంటే బిల్వ పత్రములు అంటే మారేడు కరిగిన నేతిలో ముంచి హోమం చేయటం ఆ మంత్రం చెప్పి హోమం చేయటం నేను వెళ్లగానే ఆయన ఏం చేశారు చక్కటి విలువ పత్రాల్లో గల నేను స్వామిని కదా పెద్దవాడి అనే ఒక మర్యాద ఉన్న విలువ పత్రాల్లో గల ఏది మంచి అందమైన విలువ ట్రైఫోలియేట్ మూడో ఆకులు ఉన్నదో ఒకటి తీసి నిండ హోమ ఆజ్యంలోంచి నా చేతికిచ్చి చేయండి స్వామిజీ అన్నారు అంటే హీస్ గివింగ్ రెస్పెక్ట్ టు దట్ ఈజ్ దట్ ఈజ్ హీజ్ చెప్పవచ్చు అంటే నేను చెప్పాను సరే అండి నేను ఆ పత్రం తీసుకోలేదు హీ వాస్ ఆఫరింగ్ ఐ రిఫ్యూజ్ టు టేక్ ఇట్ ఎందుకని మీరు ఎందుకు తీసుకుని నేను ఇస్తున్నాను కదా అంటే నో వాట్ ఈజ్ ఎవరి ప్రాబ్లం అంటే నేను హోమం చేయను వై అంటే నేను సన్యాసంలో హోమ చేసే పరిస్థితి ఒక ద్రవ్యాన్ని తీసి అగ్నిలో వేయటం అనేది సన్యాస హోమం చేయటం స్వాహాలు ఇవన్నీ సన్యాస రక్షణం కాదు మా సంప్రదాయం అలా ఉన్నాయి యూ వాంట్ టు డూ యూ డూ ఐఎమ్ నాట్ గోయింగ్ హీఈ్ ఆల్రెడీ డూయింగ్ నేను కొత్తగా చెప్పిదే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూయింగ్ కాబట్టి స్వధర్మము అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి గృహస్థు హోమం చేయాల్సి వచ్చిన సందర్భం వస్తే హోమం చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ హీస్ డ్యూటీ ఆ సందర్భంలో గృహస్థు ఉన్నప్పుడు కాబట్టి హోమం చేయటం ధర్మమా చేయకపోవడం ధర్మమా అంటే అలా ఉండదు ధర్మం ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంది గృహస్థస్య ధర్మ క్షత్రియస్య అనే పదం ఉంటుంది ఆయన యుద్ధం చేయడం ధర్మం అంటలేదు క్షత్రియునకి ధర్మబద్ధమైన యుద్ధము చేయుట తప్పనిసరి అని అంటారు రెండు విశేషణాలు క్షత్రియునికి క్షత్రియుడు గానివారికి అక్కర్లా తర్వాత ధర్మ్యమైన యుద్ధము కాబట్టి శ్రీకృష్ణుడు ఏదో రక్తపాతాన్ని ప్రోత్సహించేడనేటువంటి నింద ఏదైతే కలదో అది సుఖరాము తప్పు కాబట్టి నీ కర్తవ్యం ఇది నువ్వు చేస్తేవలసిందే సో ఎవళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేయలేదనుకోండి సమాజము కుక్క కూలిపోతుంది ధారణా ధర్మ ఇచ్చాహు ధర్మో సమాజాన్నంతనీ కూడా ఒక వర్కబుల్ పరస్పర సొసైటీగా నిలబెట్టిదేమిటంటే ధర్మము ఆ ధర్మంలో టీచర్స్ షుడ్ టీచ్ ఫైనాన్స్ పీపుల్ షుడ్ అండర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అండ్ పోలీస్ అండ్ ఆర్మీ షుడ్ డూ ధేర్ డ్యూటీ డ్యూటీలు కొన్ని ఒకప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అన్ప్లెజెంట్ గా ఉంటాయి అదన్నే మన రాగద్వేషాలు అంటారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారంటే నన్ను ఆ సెక్షన్ లో వేస్తే నేను వెళ్తాను లేకపోతే వెళ్ళినట్లు మీడియా ఛాయిస్ నన్ను మీరు కాస్ట్ అండ్ బడ్జెట్ సెక్షన్ లో వేయండి ఇది ఆడిట్ సెక్షన్ లో వద్దు అంట అరే హల్ యూ టు అస్క్ లైక్ దా అసలు అలాగే ఎంటర్టైన్ చేయకూడదు నీ డ్యూటీ ఏమిటో నువ్వు చేయి వైష్యూ అంటే ఇక్కడ నాకు డ్యూటీ నచ్చుతున్నాయి అక్కడ డ్యూటీ నచ్చదు వాట్ ఈస్ దిస్ డ్యూటీ నచ్చకూడదు కొంతమంది ఏమంటారంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు తప్పది జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని నువ్వు జీతం తీసుకుంటా అండాలి వీల్లేదు అలా అండం వల్ల నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు ఎందుకంటే చేయక తప్పదు జీతం తీసుకుంటున్నావు గనక చెయ్యక తప్పదు గనక అప్పుడు నువ్వు చేస్తూ తిట్టుకుంటూ చేసినట్లయితే అది దెబ్బతింటున్నా డ్యూటీ దెబ్బతింటుంది ఒకసారి నేను నా టూ ఫర్ మీ వన్ బయలాజికల్ ప్రాజెక్ట్ వాజ్ ఐ వాజ్ ఆస్కర్ టు డూ సమ్ బయాలజికల్ ప్రాజెక్ట్ బయాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్ నేను చెప్పాను ఐఎమ్ ఎమిస్ట్రీ మ్యాన్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ బయాలజీ ప్రాజెక్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ ఓ నో యూ షుడ్ డూ ఇట్ దెన్ అగేన్ ఐ టోల్డ్ యూ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ నేను మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను అప్పుడు చెప్పండి మీరు ఐ వోంట్ డూ ఇట్ బికాస్ ఐఎమ్ ఎ కెమిస్ట్రీ మ్యాన్ ఐ డోంట్ నో దాట్ అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయలాజికల్ థింగ్స్ ఐ హాట్ ట్రైండ్ ఫర్ ఇట్ ఓన్లీ కెమిస్ట్రీ ఇన్ ఫర్ మీరు రేపు పొద్దున్నే చెప్పండి మీకు సుతరాము తప్పనిసరి ఉన్నట్లయితే నేను ఐ సెర్చ్ ఫర్ అనదర్ జాబ్ ఐ హిజైన్ అండ్ అనదర్ డూ అనదర్ జాబ్ సో దట్ ప్రాజెక్ట్ ప్రొసెజ్ కాబట్టి అంతేకాని దాంట్లో ప్రవేశించి చేయమన్నాడు కాబట్టి ప్రవేశించి ప్రమోషన్ పోతుంది ఏమోనో ఏదో గంగట్టుకుంది దాంట్లో ప్రవేశించి అదేమో నాకు ఇష్టం లేదు ఇది అయినా చేస్తున్నాను అలాగా ఎందుకని అలా ఉండాలి కాబట్టి ఎప్పుడూ కూడా స్వధర్మం విషయంలో కరాఖండిగా మనిషి ఉండాల్సిందే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి మాట కూడా సరికాదు చేసేట్లు నా కర్తవ్యం అవునా కాదా కర్తవ్యమే దాని ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ షుడ్ బి సాటిస్ఫాక్టరీ नीधर्मा anyway, की चाला प्राधान्य मुख्य क्षत्रि मोक्षा की सन्यासमला अर्जुन याद भ्रा मोक्षा की सन्यासम अखर्ज मोक्षा की स्वधर्माष्ठान दर प्रारंभ मोदे अड्डे श्लोक उमशौ लोके सूर्यमंडल भेदिन परिव्रज योग रणे चाभिमुखो हे श्लोक तरच का विनी श्लोक इधर व्यक्त सूर्यमला दाटी सत्यलोका चेरक मर तर अंत सर्वोत्कृष्ट पुण्य लोका पुतार द्वामौ पुषौ लोके सूर्यमेदू परव्राट योगयुक्त सर्वसंग परत्यागे आत्मनिष्ठ स्थिनेट योग बड़े चाभिमुखो हत ड्यूटी चेस्ट आूटी मरण की तीर पाइंट प्राणाल सर वी ड्यूटी आ सदर्भ्यूटी मरण పరివిరాట్ యోగయుక్త రణేచ అభిముఖో హత వీళ్ళిద్దరూ కూడా అత్యుత్ అత్యుత్కృష్టమైన పుణ్యలోకాన్ని పొందుతారు దీని అభిప్రాయం ఏంటండి డ్యూటీ చేసినవాడు డ్యూటీని మానేసి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అర్జునుడు చేసినట్టుగా డ్యూటీ చేయటం డ్యూటీని రిప్లేస్ చేయడం కోసం సన్యాసం అది నినలేదు సో అంటే అప్పులన్నీ చేసేసి సన్యాసం తీసుకోవడం అలాంటిది అనమాట సో డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం చాలా తప్పదు ఎందుకంటే వీడు డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ సన్యాసాశ్రమానికి వందే తెస్తాడా దాన్ని కూడా పాడు చేసి పెడతాడు అలాగే సన్యాసం ఇవ్వరు కూడా అలాగే సందర్భం లేకుండా సన్యాసం ఇవ్వరు అలాగ ఒకవేళ పొరపాటున అలాంటిది ఏదైనా ఏంటంటే వాడు ఆ సన్యాసానికి కూడా ఏదో ముప్పు తీసుకొస్తాడు ఏదో ప్రభు తీసుకొస్తాం కాబట్టి యూ షుడ్ యువర్ డ్యూటీ తెలిది పాయింట్ భాష్యం స్వధర్మమీ అది ప్రతీక స్వధర్మ క్షత్రియము క్షత్రియుడికి స్తనధర్మం ఏమిటి యుద్ధం ఆ సందర్భం అలా ఉంది రక్ష పోలీసుని నువ్వెందుకు కాల్చావు అని అడగడం చాలా తప్పదు అలాంటి ప్రశ్న వేయకూడదు ఎప్పుడు కూడా పోలీసు ఎందుకంటే పోలీసు కాల్పులు జరపడం వాడి యొక్క ధర్మం అది కాల్పులు జరపడం అంటే ఇప్పుడు ఉంటాడు నేరగాడు వాడు గర్న పట్టుకుని ఉంటాడు వాడు కాలుస్తుంటే పోలీసు ఏం చేయాలంటారు షుడ్ హీ నో ీ ఫై బ్యాక్ అది వాడి స్వధర్మం కాబట్టి క్షత్రియులకు యుద్ధం స్వధర్మం అంటే వీటి క్షత్రియుడు అన్నవాడు హిట్లర్ లాగా అందరి మీద యుద్ధాన్ని ప్రకటించాలని కాదు ధర్మైన యుద్ధం ధర్మబద్ధమైన యుద్ధం అది అది స్వధర్మం కాబట్టి అది స్వధర్మము దానిని కూడా స్వధర్మం అని తమపి దానిని కూడా అవేక్ష్యా ప్రచలితూ నా అర్హసి సో స్వధర్మాన్ని అవేక్ష అంటే పరిగణించి లెక్కలోకి తీసుకుని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన రాగద్వేషాలనే లెక్కలోకి తీసుకుంటా రాగద్వేషాలనే లెక్కలోకి తీసుకుంటే స్వధర్మం చేయాలని అనిపించదు ఒకప్పుడు అలా ఉంటుంది సాధారణంగా ఇప్పుడు ఎవరికైనా సేవ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సేవ చేయాల్సి వచ్చిందనుకోండి బాస్ ఇదో న్యూసెన్స్ అయిపోయిందే అని అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎదరవాళ్ళకి తనకి తాను సేవ చేసుకోవటంలో ఉన్న అనన్న ఎదరవాళ్ళకి చేయటంలో ఎలాగూ లేదు అందులో ఆ ఎదరవాళ్ళు మనకి నచ్చని మనుషులు అనుకోండి ఇంకెలాగే సేవ చేయటం సేవ చేయబుద్ధి కాదు ఎలాగే తప్పనిసరిగా చేయటం దాన్ని రాగద్వేషాలు అంటారు రాగద్వేషాలు టేక్ ఓవర్ చేసేస్తే అలాగే ఉంటుంది కొన్నింటి మీద రాగం ఉంటుంది కొన్నింటి మీద ద్వేషం ఉంటుంది నాకు రాగం ఉన్నది చేస్తాను ద్వేషం ఉన్నది చేయను ఇది రాగద్వేషాలు ఇప్పుడు ఈ స్వధర్మం మీద రాగం ఎవడికే ఉండదు జనరల్ గా స్వధర్మం మీద రాగం ఉంటే వాడు ధర్మాత్ముడు అని ఉంటారు వాడిని స్వధర్మం మీద రాగా ఉంటే బోధలోక చేసుకుంటూ పోతాయి అధర్మం మీద ద్వేషం ఉంటే ఇంక వాడు ధర్మాత్ముడి కానీ వీడికి స్వధర్మం అన్నది చాలా అన్ప్లెజెంట్ గా ఉంటుంది అన్ప్లెజెంట్ డ్యూటీ అని అంటారు మాకు ఎలాగుంటుందంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ లో రెగ్యులర్ అవర్స్ ఎయిట్ అవర్స్ లో వాడిని డ్యూటీ చేయమంటే చేయడు ఓవర్ టైమ్ లో చేయమంటే చేస్తాడు ఎంత గమనించడం లేదు ఓవర్ టైం ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో టూ అవర్స్ నీకు ఓవర్ టైమ్ రాస్తాను చేయరా అంటే ఎంత పెర్ఫెక్ట్ గా చేస్తాడంటే అంత పెర్ఫెక్ట్ గా ఎందుకంటే దానికి వన్ అండ్ హాఫ్ టైమ్స్ జీతం ఇస్తారు పవర్ టైం అంటే వాడికి ఇస్తున్న జీతం మీద శ్రద్ద ఎప్పుడో పోయింది ఈ అదనం అని మీదే వాడికి శ్రద్ద ఉంటుంది అలాగే వీళ్ళంతా పుచ్చుకుని వాడి దగ్గరికి పది ఫైల్స్ వస్తే వాడి స్వధర్మం అన్ని ఫైల్స్ ని పరిశీలించి పనిచేయటం అది చేయడం ఏ ఫైల్ నుంచి డబ్బు అదనంగా వస్తుందో అదే చేస్తానంట సో ఇలాగ ఉండకూడదు స్వధర్మాన్ని పరిగణనలోకి తీసుకుని నీవు చెల్లించరాదు చెలించడం అంటే దేని నుంచి చెల్లించకూడదు अंत नी धर्मी चलू स्वाका धर्म आत्मस्वाभाव्याल देश चलो आचम यागवचन देश चलो श्लोक ले చెలించడము అంటే దే మస్ట్ బి ఎ లోకస్ ప్రముచ్ పర్సన్ మూవ్స్ అవే ఆ లోకస్ ఏమిటో చెప్తున్నారు అదేమిటంటే స్వాభావికమైన ధర్మము ఆత్మస్వాభావ్యము తనకు స్వయముగా సంప్రాప్తమైన ధర్మమేదో అది దాని నుంచి చెలించపక్కటి జరగవద్దు తనకు స్వయంగా సంప్రాప్తమైన ధర్మం ఒకటి ఇప్పుడు వేద పండితుడు ఉంటాడు వేదం చదువుకుంటూ ఉంటాడు వాడిని వాడి చేతిలో కర్ర పెట్టి లేతే కత్తి పెట్టి లేకపోతే తుపాకీ పెట్టి వెళ్ళు శత్రువుల్ని కాల్చిరా అంటే వాడు ఏం కలుస్తుంది అది అతనికి ఎప్పుడూ అనుభవంలో లేనిది ఏనాడు అతను దాన్ని నేర్చుకోలేదు ఆ రకంగా ట్రైనింగ్ పొందలేదు అతను వెళ్లి యుద్ధం ఏం చేస్తుంది కాబట్టి అది అతనికి స్వాభావికమైన ధర్మం కాదు ఆత్మస్వాభావ్యా అతని యొక్క అంతరంగంలో నెలకొన్నటువంటి ధర్మం కాదది అతని ధర్మం ఏమిటంటే చక్కగా వేదాన్ని అధ్యయనం చేసుకుని తాను తన యొక్క జ్ఞానాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని పది మందికి అందజేసి ప్రయత్నం అది స్వధర్మం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు యూనివర్సిటీ కాలేజీ లెక్చరర్ ఉంటాడు కాలేజీ లెక్చరర్స్ ఏం చేస్తూ ఉంటానంటే కాలేజీలో పాఠం చెప్పడం ప్రైవేట్ ట్యూషన్ చెప్తాడు అది ఎంత దోషంతో ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పి సంపాదించవచ్చు తప్ప లేదు కాలేజీ డ్యూటీ చేసి కాలేజీలో పాఠం బాగా చెప్పేస్తే ఆ కిటుకులన్నీ వాళ్ళకి అక్కడ చెప్పేస్తే వీటి ట్యూషన్కి రాడి ఇంకా అందుకోసం అక్కడ చెప్పడం మానేసి ఈ కిటికీ ఏమిటి అంటే ట్యూషన్ లో చెప్తాను అన్నా ట్యూషన్కి రావడం కోసం ఇలాంటివి అన్నీ ఎంత దోషమో చూడండి సపోజ్ టు పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసు టు స్లీప్ ఇన్ డ్యూటీ సపోజ్ టు బీక్ ఎప్పుడైనా నిద్ర తనంతట ఓవర్ టేక్ చేయడం ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ డ్యూటీకి వెళ్లేప్పుడు సైకిల్ వెనకాల బెడ్డింగ్ కట్టుకుని వెళ్తారు మీరు ఎప్పుడైనా పోలీసు డ్యూటీకి ఉంటుందో చూసారా తర్వాత పోలీసు పోలీస్ వెంకటస్వామి అని ఉనికి చిన్నప్పటికి జోకులు అలా చెప్పేవారు ఆయన సైకిల్ మీద వస్తూ ఉంటాడు పొద్దున్న ఆరింటికి ఈయన పాలు తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన సైకిల్ మీద వస్తూ ఉంటాడు ఆయన వెనకాల బెడ్డింగ్ ఉంటుంది బెడ్డింగ్ కట్టుకుని అదుపు ఏ వెంకటావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే డ్యూటీ నుంచి వస్తున్నానండి ఎంత అదేమిటి డ్యూటీ నుంచి ఫ్రెష్గా నిద్రలేచి బెడ్డింగ్ మూట కట్టుకుని వెనకాల సైకిల్ వెనకాల పెట్టుకుని వస్తున్నారన్నమాట డ్యూటీ నుంచి వచ్చేప్పుడు చేతుల్లో లాఠీ ఉండాలి కానీ ఈ బెడ్డింగ్ ఏమిటి అంటే ఆయన డ్యూటీకి వెళ్లి కొంచెం అక్కడ పరిస్థితి సర్దుబాటు చేసేసి అంతా అంతా సర్దు తర్వాత ఆయన కూడా బెడ్ వేసేసుకుని పడుకుని నిద్రపోయారు అనమాట నిద్రపోయి పొద్దున్న ఐదింటికి లేచి పలుకోని ఒక అప్పు టీ తాగేసి మళ్ళీ బెడ్డింగ్ కట్టుకుని చేస్తున్నారు దట్ ఈస్ నాట్ డ్యూటీ సపోజ్ టు డూ హిస్ డ్యూటీ నిద్రపోవడం తప్పు ఒప్పు కాదు పాయింట్ అక్కడ వన్ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ కాబట్టి ఆ స్వధర్మము అది మనస్సులో స్వభావంగా నెలకొనాలి నా కర్తవ్యమే నా స్వభావము అయిపోవాలి ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే స్వభావం డ్యూటీ ఉందనుకోండి ఆఫీస్కి వెళ్ళగానే చాలా స్పాంటేనియస్ గా టైంకి వెళ్ళిపోవడం ఫైల్స్ ఓపెన్ చేసేయడం వర్క్ చేసేసుకుంటూ పోవడం ఎవరిలో వచ్చి లంచ్ టైం అయింది పార్టీలు ఇవ్వండి అంటే గమ్ములు వేసి లంచ్ చేసి రావటం అలా ఉండాలి స్వభావం అయిపోవాలి డ్యూటీని స్వభావంగా మార్చేసుకోవాలి కానీ బలవంతపు బ్రాహ్మణార్థం అదో సాగుతుంది బలవంతపు తద్దినంలాగా ఎప్పుడు చేసినా బలాత్కారంగా ఇష్టం లేని పని మొక్కుబడి పని చేసినట్టుగా అలా ఉండకూడదు స్వధర్మాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి భారతదేశంలో స్వధర్మాన్ని పక్కన పెట్టడం చేతే ప్రతి వాడు కూడా మనం అభివృద్ది చెందలేకపోతున్నాం అన్ని రిసోర్సెస్ ఉంది ఇదే మనవాళ్లు మరో దేశానికి వెళ్తే స్వధర్మాన్ని నిష్ఠగా చేస్తారని పేరు అంచేతనే ఎక్కడికి వెళ్ళండి ఇండియన్ కనుక అప్లై చేస్తే ఉద్యోగానికి తక్కువ ఉద్యోగానికి తీసుకుంటారు ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటారు క్వాలిఫికేషన్స్ తోటి ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటాం ఎందుకని వీడు స్వధర్మనిష్ట వీడికి చెప్పక్కర్లేదు వీడి చేస్తాడు అమెరికాలో ఇండియా అప్లై చేస్తే ఉద్యోగాన్ని తక్కువ తీసుకుంటాడు అదే అమెరికా అప్లై చేశారనుకోండి కొంచెం వెనక ముందు ఎందుకంటే వీడు కొంచెం అలర్జీ అలర్ ఉంటాయి కొంత పొగరు ఉంటుంది రాత్రిపూట ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు రాత్రిపూట తాగేసి ఉంటాడు పొద్దున్న హ్యాంగ్ లో డ్యూటీకి వస్తాడు ఇలాంటి డౌట్లు ఉంటాయి అదే ఇండియన్ అనుకోండి వాడికి మీరు జాబింగ్ చేస్తే చూసుకోలేదు ప్రొఫెసర్ హెచ్సీ బ్రౌన్ అని ఒక ఆయన ఉండేవాడు ప్రసిటీలో ఆయన నోబుల్ ఆరెట్ ప్రొఫెసర్ ఆయన దగ్గర నలభై మంది పోస్ట్ డాక్టర్ రిసెర్చ్ ఫెలోస్ ఉంది నలభై మంది అంటే యూనివర్సిటీ ఆయనకు అంత గ్రాంట్ ఇస్తుంది నలభై మంది పోస్ట్ డాక్టర్ ఫెలోస్ ని లాబొరేటరీలో వాళ్ళందరికీ ఫెలోషిప్స్ వాళ్ళు పనిచేసేటువంటి కెమికల్స్ కావాల్సిన డబ్బు రిసెర్చ్ అంత డబ్బు ఆయనకి ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బుతో ఆయన రిసెర్చ్ చేస్తూ ఉంటారు ఆ విధంగానే నోబుల్ ఆరెట్ అయ్యారు ఆయన దగ్గర ఉన్న నలభై మంది ఇండియన్సే ముప్పై తొమ్మిది మంది ఇండియన్స్ కాదు నలభై మంది ఇండియన్స్ ఆయన రిసెర్చ్ పబ్లికేషన్స్ అన్నింటిలోనూ హెచ్సి బ్రౌన్ అనే మిగతా పేర్లన్నీ ఇండియన్ పేర్లే ఆయన నోబుల్ లారెట్ ఇచ్చినప్పుడు సుబ్బారావు అనే ఆయన ప్రారంభ శిష్యుడు నోబుల్ లారెట్ ఇచ్చినప్పుడు ఆయన నోబుల్ లెక్చర్లో ఏం చెప్పాడు ఇది నేను సుబ్బారావు చేసిన వర్క్ ఆ తర్వాత ఇంకా ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పాడు ఆయన నోబుల్ లెక్చర్ ఆ నిష్టంది ఆయన అడిగారు ఎప్పుడో అమెరికన్ స్టూడెంట్స్ ఎందుకు తీసుకోవాలి వాళ్ళు సరిగ్గా పనిచేయరని నేను చెప్పండి చూడండి స్వధర్మ నిష్ఠ అంటే ఎంత బలంగా ఉండదు పరదేశంలో ఉన్నప్పుడు స్వధర్మాన్ని నా డ్యూటీ మేము చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి శ్రద్ద ఉన్నప్పుడు మరి స్వదేశానికి వస్తే ఎందుకు లేదు స్వదేశానికి వస్తే కాదు స్వదేశంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు ఎంత దురదృష్టం అంచేతనే ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్లరిషింగ్ గా ఉంటారు ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి మీరు వెళ్ళండి దే ఆర్ వెరీ ఫ్లరిషింగ్ పీపుల్ ఈ గోటు లండన్ ఈ గో టు స్కాట్లాండ్ ఎనీవేర్ యూ గో బ్రసెల్స్ ఎక్కడ చూసినా మన వాళ్ళు ఫ్లరిషింగ్ దే ఆర్ నాట్ లో క్యాడర్ వర్కింగ్ గా ఉంటారని మీరు అనుకోండి ఫ్లరిషింగ్ బట్ ఇండియాలో యాజ్ ఎ నేషన్ వీఆర్ నాట్ ఫ్లరిషింగ్ కారణం ఏంటంటే స్వధర్మనిష్ట కాబట్టి అది స్వభావం అయిపోవాలి ఆ స్వభావాన్ని చేసేసుకుని దాన్నించి ప్రక్కకి జరక్కుండగా మనిషి స్వధర్మాన్ని చేసుకుంటూ పోవాలి తచ్చుద్ధం పృథివీజయద్వరేణ ప్రజారక్షణర్మాదనపేతం పరంధర్మ్యం తస్ ధర్మ్యాత్ అది ధన్యాత్ అనే పదానికి అంతవరకు వివరణ ఈ యుద్ధము క్షత్రియునకు అర్జునునికి యుద్ధం స్వధర్మం అన్నా అది ఎలా అయింది స్వధర్మం అంటే చూడు యుద్ధం చేసినట్లయితే దుర్యోధనుడితోటి నీవు నెగ్గే వనుకో నెగ్గితే ఏమిటవుతుంది జయ ద్వారేన ఆ భూభాగము ఆ రాజ్యమును జయించుకోవటం అవుతుంది పృథివీ అంటే రాజ్యభాగాన్ని మొత్తం పృథివని కాదు ఆ రాజ్యభాగాన్ని జయించుకుంటాడు జయించుకుని దాంట్లో తన పరిపాలన నెలకొల్పుతాడు తద్వారా ధర్మాన్ని పరిరక్షిస్తాడు ధర్మార్థం ధర్మరాజు గారు రాజు అవటానికి పరిస్థితిని సుగమం చేస్తాడు అర్జునుడి డ్యూటీ కదా అది ధర్మరాజు గారు రాజయితే అర్జునుడు యువరాజు అవుతాడు ధర్మరాజుకి పెద్ద వయసున్న కొడుకులు ఎవరు కదా యువరాజు అర్జునుడు అవుతాడు అర్జునుడు సెకండ్ సెకండ్ భీముడో అర్జునుడో హుసో అప్పుడు धर्मराजगार या धर्म, धर्म कार्यों ता सहायम चेस्ट आजा रक्षणार्थ प्रजल की रक्षण ने कल दुर्योधन याक्रम पालन ना सामजा की विमुक्ति कल्स्ता इदा एमटे धर्म अनपेतम धर्म इन चयबोय युद्ध धर्म प्रखंड अंशं इंतरकू ले అధర్మం అనేది లేనే లేదు దుర్యోధనుడు చేసిన ఛాలెంజీ ఇదంతా స్టోరీ అంతా మీకు తెలుసు అటువంటి ధర్మబద్ధమైన యుద్ధం నుంచి దూరంగా జరగటం అన్నది క్షత్రియుడైయుండి అది అన్నడు తగదు యుద్ధాత్ శ్రేయ అియస్ విద్య హీయస్ ఈ అస్మాత్ చిట్ట జగురుందేమని మీరు అనుకోదు అది మొదట పెట్టుకోవాలి ఎందుకంటే ఈ అస్మాత్ ఎందువలనగా ధర్మబద్ధమైన యుద్ధము కంటే క్షత్రియులకు శ్రేయస్కరమైనది మరి లేదు అని అలాగే ముందుకు తెచ్చుకోవాలి దాన్ని భాష్యారులు అక్కడ కాబట్టి నీవు ఆ విధంగా ఈ యుద్ధాన్ని చేయటమే నీ డ్యూటీ అవుతుంది ఆ భయం శ్రీకృష్ణుడు ఈజ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ హిమ్ యథేచ్ఛసి తథాకూ అని అంటాడు కూడా తర్వాత నీకు ఎలా వస్తే అదేమంటాడు అడిగేవు కాబట్టి చెప్తున్నాను నీ డ్యూటీ నువ్వు చేసుకో ఇది ఎలాగంటే పరీక్ష రాయడానికి ముందు ఎంసెట్ పరీక్ష రాయడానికి ముందు ఏమండీ ఎంసెట్ పరీక్ష రాయాలంటారా కామర్స్ కూడా మంచిదేనేమో కామర్స్ చదివిన వాళ్ళు కూడా జీవితంలో బాగా బయట వస్తారు ఇంజనీర్లే అవ్వాలనే ఉంది ఈ ఇంజనీర్ల కాంపిటీషన్ కూడా పెరిగిపోతే ఉద్యోగాలు దొరుకుతాయి దొరకవో అని ఒక విద్యార్థి నాతో చెప్పాడు నేనన్నాను నువ్వు చెప్పిందంతా కరెక్టే ఆ విషయం నేను నీతో తర్వాత మాట్లాడతాను ఐ విల్ డిస్కస్ విత్ యూ లేట్ అవు పరీక్ష ఎప్పుడు రేపు పరీక్ష రేపు పరీక్ష రాసే చదువు రేపు పూచిగా వెళ్లి శ్రద్ధగా పరీక్ష రాసేది రాయిడైపోయినట్టున్నా నా దగ్గరికి రా మనిద్దరం చేద్దాం ఒకవేళ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు నాకు బాగా గుర్తు మంచి విద్యార్థి జాన్యువరిలో నా దగ్గరికి వచ్చాడు వచ్చి స్వామిజీ వివేక చూడమని చదువుకోవాలని వచ్చాను నేనన్నా నువ్వు ఏం చదువుతున్నావు అన్నా బీఎస్సీ ఫైనలైజ్ చదువుతున్నాను ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు అంటే మార్చిలోనో ఏప్రిల్లోనో ఉంటాయి జనవరిలో నీకు వివేక చూడమని కావలసి వచ్చిందండి ఏ ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు నువ్వు ఫిజిక్స్ ఆ కెమిస్ట్రీ ఏమిటి మెయిన్ కెమిస్ట్రీ మెయిన్ కెమిస్ట్రీలో మరి ఆ పాత్రలన్నీ బాగా చదివా నువ్వు లేదు చదవాలి మరి అయితే వివేక చూడాలని కంగారే వచ్చింది విలేదు చదువుకో be isse ayipoyin tarvata em cheyalannado oka decisionu teesko appudu aalochiddaam appudu kuda gangaam ledhi vivegam choodaani you think of it but not now ande malaithe appudu em cheddam edo ink something more i mean no more discussions i am dismissing you now i mean ayipain interview ayipoyindi nannu kalavadanukochu kalavada ayipoyindi go home take food and read well no more discussions okay. కాబ స్వధర్మాన్ని అనుష్ఠించటానికి వెనకాడుతో అంటే ధర్మం ఇంకొక ఏదో వేదాంతం పేరుతోటి స్వధర్మాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నం చేస్తే అంత దోషం అదే కనుక ఉంటుంది తర్వాత శ్లోకం యదృచ్ఛయాచోపన్నం స్వర్గద్వరమృతం సుఖిన క్షత్రియా పార్థ ే యుద్ధమీ దృశ్యం ఇది ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కానీ కాంటెక్స్ట్ కి మాత్రమే పనికి వస్తుంది అంతకు మించి పనికిరా ఇప్పుడు ఒక సైనికుణ్ణి సైన్యంలో యుద్దం చేసేందుగాను ఆ కల యుద్ధ కళని బాగా నేర్చుకున్నాడు అనుకోండి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో బాగా చదివి బోడంత ప్రాక్టీస్ చేసి ఆ యుద్ద విమానాల్లో ఆకాశంలోకి వెళ్లి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఫ్యూయల్ బోల్డ్ అంతా ఖర్చు బాగా ట్రైనింగ్ అయ్యి ఈఎస్ బికమే పెర్ఫెక్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయ్యాడు అనుకుంది ఎయిర్ ఫోర్స్ అతని సర్వీస్ ఎప్పటివరకు ఉంటుంది నలభై ఐదేళ్ల వరకు ఉంటుంది ఆ సర్వీస్ మొత్తంలో ఏనాడు యుద్దం జరగలేదనుకున్నా రిటైర్ అయిపోయాడు అనుకున్నాను ఎలా ఉంటుందో అతనికి హౌ హీ ఫీల్స్ ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు యుద్దం రాలేదు మన అదృష్టవంతులు ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు అతను ఎన్నడో వాళ్ళు అనుకోడు అరే బ్యాడ్ లక్ యుద్ధం మనం యుద్ధం చేసే అవకాశం మనకి లేకపోయింది అని అనుకుంటాం అంతేగాని తప్పించిపోయాను రా బతుకు దీవుడా అని మీరు మీకు అటువంటి సైనికుడు ఒక్కడో కూడా కనపడ్డాడు ఈ నిజానికి మోస్ట్ డిఫికల్ట్ సెక్టర్స్ కొన్ని కార్గిల్ మొదలైన సెక్టర్స్ లో మీరు వాలంటీర్స్ కింద వస్తారా అని అడిగితే మాకు వంద మంది వాలంటీర్స్ కావాలి సైన్యంలోనూ ఆ సైనికులే వంద మంది ఆ సెక్షన్కి వెళ్లాల్సిన వాళ్ళు వంద మంది కావాలి టూ సో ఎవర్ వాలంటీర్స్ ప్లీజ్ కమ్ అంటే నూట మంది ముందుకు వచ్చారు అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసి యాభై మందిని పక్కన పెట్టేసి కొంతమందిని పంపించారు ఇట్ వాస్ లైక్ దాట్ ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ యుద్దం చేయడానికి ట్రైనింగ్ అయిన వ్యక్తికి యుద్దము అని వచ్చినప్పుడు విడిపోయా యుద్ధరంగంలో నిలబడి యుద్ధం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తాడు కాని ఎలాగోలాగా తప్పించుకోవాలని ఎన్నడూ అనుకోడు ఆ మాటే చెప్తున్నాడు విషయం చూడండి ఎదురుచ్ఛన్నం ఈ యుద్ధము మనం కావాలని కోరి తెచ్చుకున్నది కాదు అర్జునుడు కాని ధర్మరాజు గారు కాని కావాలని కోరి తెచ్చుకున్నది కాదు దుర్యోధనుడికి కావాలని కోరి తెచ్చుకున్న యుద్ధం మనం తప్పించుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఆ దైవఘటనలా ఉండబట్టి అది మన మీద వచ్చిపడింది ఎదురుచ్ఛయా ఉపపన్నం ఎదుర్చ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ చేత మనం కోరకుండానే భాష్యకారులు అప్రార్థితయా దశ మనం కోరకుండానే మనం వద్దనుకున్నా కూడా వచ్చిపడింది ఇప్పుడు ఇంక ఈ యుద్దము ఇది స్వర్గద్వార అపవృతం స్వర్గము నాకు ద్వారాన్ని తెరిచినట్లే ఎలాగా అంటే చూడండి యుద్ధంలో నిగ్గం అనుకోండి క్షత్రియ సమ్రాట్ అయిపోతాడు మహారాజ్ అవుతాడు అది స్వర్గమే అనేక భోగాలు తర్వాత గొప్ప పదవి వచ్చేస్తుంది అది ఒక రకంగా స్వర్గం గొప్ప అభివృద్ధి ఒకవేళ యుద్ధం చేస్తూ ప్రాణాలు పోయాయి అనుకోండి స్వర్గానికి ఉండుతుంది ఎప్పటికైనా చచ్చిపోయిదే యుద్ధంలో చచ్చిపోతే ఆ గొప్పతనం ఎప్పుడూ ఉండనే ఉంది యుద్దమే చచ్చిపోకుండా యుద్దంలోకి వెళ్లకుండగా వీడేమో యుద్దానికి వెళ్ళడానికి భయపడి ఆ సరే తప్పించేసుకుని కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకోండి ఎప్పుడే కాబట్టి చచ్చిపోవడం ఎలాగో ఖాయమే కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు ఇంకో పది ఏళ్లు బతికి రిటైర్ అయ్యి డెబ్బై ఏళ్ళు వచ్చిన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు వాటి వాటిని డిఫరెన్స్ ఇట్ మేక్స్ కాబట్టి అది క్షత్రియుడికి ఆ పరిస్థితి వేరు క్షత్రియుడికి యుద్ద యుద్దవీరుని యొక్క సిస్టమ్ వేరు అక్కడ మన ఆర్గ్యుమెంట్స్ మన సెంటిమెంట్స్ అక్కడ వర్క్ చేయవు సో ఈ భయంతో పిరికితనంతో మాట్లాడి మాటలకు చోటు కాదు అది స్వర్గానికి ద్వారం తెరిచినట్టే ఏ రకంగా కూడా అంచేతనే ఈదృశం యుద్ధం లభంతే ఇటువంటి యుద్ధం చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సుఖిన క్షత్రియా క్షత్రియ ఆనందిస్తారు కాబట్టి యుద్ధరంగానికి పోస్ట్ చేసినప్పుడు పాకిస్తాన్తో యుద్దం వచ్చినప్పుడు యుద్దరంగంలోకి పోస్ట్ చేశారనుకోండి బెటాలియన్ అని ఏడు మొహం పెట్టుకుని రైలెక్కరు ఉత్సాహంతో ఉరకలు వేసుకో రైలెక్కుతారు సుఖినహ ఉల్లాసంగా ఉత్సాహంగా రైలు యుద్దానికి కానీ ఎప్పుడు కూడా బెంగ పెట్టుకుని భయపడుతో లేకపోతే ఇంకో రకమైన సెంటిమెంట్ పెట్టుకుని ఎప్పుడూ ఉండరు అలాగా నువ్వు కూడా ఉంటావేమో నేను అనుకున్నా దానికి అర్జునుడు అలాగే ఉన్నాడు ఆ క్షణం వరకు అని చెప్తున్నాడు తర్వాత ఇంకొక సంగతి మనం మర్చిపోకూడదు శ్రీకృష్ణుడి క్షత్రియుడు వసుదేవుని పుత్రుడు కదండి గొల్లవాడైం కాదండి గొల్లవాడునే అలాగా అంటే గొల్లవాడైతే తప్పని నా అభిప్రాయం కాదు శ్రీకృష్ణుడిని క్షత్రియుడైనా వసుదేవుని యొక్క కుమారుడు సూరసేన మహారాజు యొక్క కొడుకు వసుదేవుడు ఆ కూతురు కుంతి వసుదేవుని కొడుకు దేవకి వసు కంసుడు కంసుని యొక్క కజిన్స్ ఇస్తారు సో వాట్ ఎవర్ సో క్షత్రియుడు ఆయన ఇటు వచ్చి నంద నందరాజు ఇంట్లో పెరిగాడు గొల్లా గోకుల చీఫ్ టే అయింది ఆయన గ్రూప్ కి ఆయన హెడ్ ఆ నంద మహారాజు ఆ గ్రూప్ నోటికి నందగోకులంలో పెరిగాడు ఆయన పెరిగినప్పుడు గోవులు వాళ్ళ యొక్క వంశంలో వంశాచారం కనుక గోవుల్ని కాచాడు అంతేగానే ఆయన క్షత్రియుడు ఆయన బేసికల్ గా క్షత్రియుడు అంచేతనే క్షత్రియ ధర్మం ఏంటో ఆయన వాళ్ళు he he He he is telling it. Leo, but still he happens to be also. can can tell from his own first-hand understanding ంగ్ క్షత్రియడే అనక్కర్లేదు బట్ yuddham kartavyam ఫస్ట్ yuchyate tad yuddham కెన్ టెల్ అదనమాట అంటే ధర్మబద్ధమైన యుద్ధం ఎందువల్ల చేయాలి చేయడానికి eviti ఏమిటి అని ఒకవేళ అటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పబడుతోంది అప్రాథితయా ఉపపన్నం ఆగతం మనం కోరి తెచ్చుకోలేదు మనం కోరకుండానే వచ్చి పడింది ఎదురుచ్ఛయ్య అంటే ఇంకో అర్థం ఉంది ఇక్కడ భాష్యకారణం చెప్పలేదు మరో తోట చెప్తారు ఎదురుచ్ఛా లాభ దగ్గర బహుశా చెప్పొచ్చు ఈశ్వరేచ్ఛ అని యొక్క ఇచ్చ అంటే నేను యుద్దం కావాలనుకోలేదు ఈశ్వరుడు నన్ను ఈ పొజిషన్ లో పెట్టాడు ఎఫర్ ఐ విల్ డూ మై డ్యూటీ డ్యూటీ చేయడం ద్వారా ఈశ్వరుణ్ణ ఆరాధించినట్టు కూడా ఉంటుంది ఆ పాయింట్ తర్వాత రాబోతోంది అది జనరల్ దాంట్లోకి వచ్చేస్తుంది ఇది కాంటెక్చువల్ నర్సెస్ కాబట్టి అది మనకి అనుకోకుండా వచ్చినటువంటిది స్వర్గద్వారమపారతం ఉద్ఘాటితం అంటే తెరుచుకున్నది उपावृतमें उदाटित पदा पदम तेजुक ये तुशम युद्ध ला क्षत्रि हे पाथ किल्लोक प्रश्न लेष्य प्रश्न कनर्त इति धर्मबद्धम युद्ध మనం కోరుకోలేదు మన నెత్తి మీద వచ్చి పడింది అది మనం కావాలని కోరుకున్నది కాదు మనం శాంతి కాముకూలమైన ధర్మబద్ధమైన యుద్దం మనకు వచ్చింది అటువంటి సందర్భంలో క్షత్రియులు ఆనందిస్తారంటవా ఆనందిస్తారంటవా నుఖినహాకిం దుఃఖిస్తారా ఏమి నో నెవర్ సుఖినహా ఏవా తప్పకుండా సుఖపడ్డావంటే దే వెల్కమ్ ఆ బాగుంది మన ట్రైనింగ్ మంచి అవకాశం వచ్చింది ఈ యుద్ధం ధర్మ యుద్ధం వాళ్ళు ఇలాంటి దుష్టులు మనం శిక్ష వేయాల్సిందే అని ఉరతలు వేసుకొని ముందుకు వెళ్ళిపోతారు గాని ఆ నీతి వచనాలు అది సంగీతం సో ఈ క్లాస్ మళ్ళీ తర్వాత కంటి పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణము దూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ిశాయి హరి ఓం శ్రీగురుంచో నమ హరిసత్ శ్రీకృష్ణా స్వే ఉపనిషత్లాస్ ఆరుఘంటా